కృపా సత్య సంపన్నుడ జీవం గల తండ్రి జీవాధిపతి సర్వనతుడా నీకెంతో వన్నాాలేశ సర్వసృష్టికి మూలకారకుడు అబ్రహాం సాకు యాకూబ్ల గొప్ప దేవ గొప్ప దేవా నీకు ఎంతో వన్నాాలేసయ్య ఈ ఘర్షణ కాలం అంతా ప్రభ సురక్షితంగా కాపానైనా మీ కృపలో భద్రపరుచుకొని మమ్మల్ని సజీలకులు నిలబెట్టినారు ప్రభ దివారాత్రులు మమ్మల్ని కాచి కాపానైనా ఇక నూతన దినం మాకు అనుగ్రంచినారు నీకే కృతజ్ఞతాస్ చెల్లిస్తున్న దేవ సమస్త ఘనత మహిమానికే యుగయుగం కలిగిస్ థ్యాంక్ యూ వెరీ ఫాదర్ థ్యాంక్ యూ సమస్య ఘనత మహిమ నీకే చెల్లిస్తున్న గొప్ప దేవన తల్లి మిమ్మల్ని ఎంతగా మీరు ప్రేమించినందు నా దేవ నా ప్రభావ మీ ప్రేమ ఎంత ప్రభావ ఎంత గొప్పది ప్రభావ మీ ప్రేమను వర్ణించడం ఓ ప్రభా ఎంత గొప్ప ప్రేమను మీరు మాపై చూపించినారు మమ్మల్ని కాపాడినారనైనా మరణం నుంచి ఓ ప్రభ బయక పాపముల నుంచి ప్రభావ మమ్మల్ని కాపాడినారైనా ఓ దేవా అతి దేవా ఆ కదువరి సిలునైనా మా పాపములన్నిటి మీరు భరించినారు సెలవు మీద మాకు బదులుగా మీరు మరణించి మా రక్షించుకున్నారైనా ఇంత గొప్ప రక్షణ మీరు మాకు గొప్ప దేవానికి ఎంతో వర్ణాలేసయ్య ఆ రీతిగా ప్రభాన తండ్రి మీకు పరిశుధాత్మను కుమరించినారైనా కృపావరలు మాకు అనుగ్రహించిన ఆత్మ ఫలాలు మాకు అనుగరించినారు గొప్ప దేవ మీ మరణ భూస్థాపన పొందుతున్నారు మమ్మల్ని అబ్రహాం సంతానంగా మార్చున్నారు వాగ్దానాలు అన్నింటికి చేసిన గొప్ప దేవుడు ప్రభా నీకు ఎంతో వనాలే సీకెంతో వందా ప్రభా థ్యాంక్ యూ లాంటి థ్యాంక్ యూ జీసస్ థ్యాంక్ యూ లాంటి ప్రభా నైనా మధ్యకాల మీ సన్నికి మీరు మాతో మాట్లాడండి మమ్మల్ని బలపరచండి మా హృదయాలు సరిజైన ప్రభావ మీరు ఎంతో పరిశుద్ధులు ప్రభావ మేము కూడా పరిశుద్ధంగా యథార్థంగా జీవించాలా మేము ఉంటుందే భయంకరమైన శ్రమల కాలం చీకటి కాలం ప్రభావ భయంకరమైన దుష్ట శక్తులు విజృంభిస్తున్న ప్రభావ ఈ చివరి కాలంలో ప్రభావ మేము బహు జాగ్రత్తగా మేము జీవించాలా ఓ ప్రభా నా తండ్రి ఈ లోక మాలిని అంటకుండా పరిశుద్ధంగా జీవించాలా అనేకులకు ప్రభావ మీకు నీతి సత్యాన్ని ప్రకటించాలా అనేకులు మీ చేతితో నడిపించాలా ప్రభావ ఇది అంతకంతగా దిగజారిపోతుంది లోకం ప్రభా ఆయన ఎవరు గ్రహించలేని స్థితిలో ఉన్నారు ప్రభా యన ఈసయ మాకు అవి చూసే కళ్ళు మీరు మాకు అనుగ్రహించినందుకని నీకు ఎంతో వందాలు ప్రభావ మా ఆత్మీయ నేతలు ఇప్పినారు ప్రభా నీకు ఎంతో వర్ణాలు ప్రభావ ఆ నేకులకు ఈ సత్యాన్ని చూపించి మీ చెందుకు మీరు నడిపించాలో ప్రభావ అలాంటి సేవలు నడిపించమని ప్రాధిష్టమైన నాన్న పెడి నడిపించండి ప్రతి ఆటంకాలు కొట్టివేయమని ప్రాధిష్టమైన ఓ ప్రభు తండ్రి మీకు నూతనమైన కృప నూతన అభిషేకం మాకు అందరికీ అనుగ్రించండి పాటలందరూ మా ఇంపొందులు వాక్యందరూ మాట్లాడి మీకు పరిశుధార్థం నడిపింపు దీని ఆరాధనంతట్లో మీరే ఆధిపత్యం నుంచి నడిపించమని యేసు పరిశుద్ధ నామం ఉన్న తండ్రి పరిహారీ ప్రియ ఏ పరిహారీ నా జీవిత కాలమిలా ప్రియ ప్రభువేన పరిహారీ నా జీవిత కాలమిలా ప్రియ ప్రభువేన పరిహారీ ఎరిహారీ ప్రియ ఎసేన పరిహారీ నా జీవిత కాలమిలా ప్రియ ప్రభువేన పరిహారీ ఎన్ని కష్టాలు కలిగినను నన్ను కృంగించే బాధలను ఎన్ని కష్టాలు కలిగినను నన్ను కృంగించే బాధలను ఎన్ని నష్టాలు శోభిలినా ప్రియ ప్రభువేన పరిహారీ ఎన్ని నష్టాలు శోభిలినా ప్రియ ప్రభువేన పరిహారీ పరిహారీ ప్రియ ఎస్తన పరిహారీ నా జీవిత కాలమిళ ప్రియ ప్రభువే న పరిహారీ మణిమాన్యాలు లేకున్నా మనోవేదనను వేధించిన మణి మాన్యాలు లేకున్నా మనోవేదనలు వేధించిన నరులెల్లరూ నను విడచిన ప్రియ ప్రభువే ీ నరులెల్లూ నన్ను విడచిన ప్రియ ప్రభువేన పరిహారీ ఏసేన పరిహారీ ప్రియ ఏసేన పరిహారీ నా జీవిత కాల ప్రియ ప్రభువేణ పరిహారి నా జీవిత కాలమిలా ప్రియ ప్రభువేణ పరిహారి నన్ను సాతాను వెంబడించిన నన్ను శత్రువు ఎదిరించిన నన్ను శా నన్ను శోధించిన నన్ను శత్రువు ఎదిరించిన పలు నిందలు నన్ను చుట్టినా ప్రియ ప్రభువే న పరిహారీ పలు నిందలు నన్ను చుట్టినా ప్రియ ప్రభువే న పరిహారీ ఎసైనా పరిహారీ ప్రియ ఎసైనా ప్రియ ప్రభువేన పరిహారీ నా జీవిత కాలమిళ ప్రియ ప్రభువేన పరిహారీ హు వ్యాదులు నాకు సోకినా నాకు శాంతి కరువైనా బహువ్యాధులు నాకు సోకినా నాకు శాంతి కరువైనా నన్ను శోధకుడు శోధించినా ప్రియ ప్రభువేన పరిహారీ నన్ను శోధకుడు ప్రియ ప్రభువేన పరిహారీ ఎసే నరిహారీ ప్రియ ఎ పరిహారీ నా జీవిత కాలమిలా ప్రియ ప్రభువేన పరిహారీ నా జీవిత కాలమిలా ప్రియ ప్రభువేన పరిహారీ దేవనీనా నీ ప్రేమకు చాటెవ్వరు దేవ నీవే నాదారం నీ ప్రేమకు చాటెవ్వరు నా జీవిత కాలమంతా నిన్ను పాడిస్తూ తెదను నా జీవిత కాలమంతా నిన్ను పాడిస్తూ తెదను ఏసిన పరిహారీ ప్రియ ఎసేన పరిహారీ నా జీవిత కాలమిలా ప్రియ ప్రభువేన పరిహారీ నా జీవిత కాలమిలా ప్రియ ప్రభువేన పరిహారీ హలో ఎస్ దూతల దూత సైన్యం స్డి దూతలారస్తుతించుడి దూత సైన్యం అస్తుతించుడి సూర్యమ చంద్రమస్తుంచుడి నక్షత్రముల రస్తుతించుడి సూర్య చంద్రుల రస్తుతించుడి నక్షత్రముల రస్తుతించుడి స్తిగణ మహిమంతయు ఏసుకె చెల్లించేదము స్థుతిగన మహిమంతయు మన యేసుకె చెల్లించేదము స్థుతిగన మహిమంతయు చెల్లించేదము స్థుతిగన మహిమంతయు మన ఏసుకె చెల్లించేదము పరమాకాశం స్థుతి చుడి ఆకాశ మస్తు తీశ మండలం స్థుతించుడి అగాధ జల మాస్తు తీంచుడి భూమి సమస్తమస్తు భూమి స్థుతిగన మహిమంతయు చెల్లించేదము స్థుతిగన మహిమంతయు మన ఏసుకె చెల్లించేదము స్థుతిగన మహిమంతయు చెల్లించేదము స్థుతిగన మహిమంతయు మన యేసుకె చెల్లించేదము అగ్ని వడగన్లారస్తుతించుడి హిమాము తుఫాను స్థుతించుడి అగ్ని వడగన్ల రస్తుతించుడి హిమాము తుఫాను స్థుతించుడి పర్వతము గుట్టల రస్తుతించుడి వృక్షము పక్షులారస్తు తీయించుడి పర్వతము గుట్టలారస్తు తీయించుడి వృక్షము పక్షులారస్తు తీయించుడి స్థుతిగన మహిమంతయుసుకి చెల్లించేదము స్థుతిగన మన ఏసుకె చెల్లించేదము యవనులు కన్యలు స్తుతించుడి, పిన్నలు పెద్దలు స్తుతించుడి, యవనులు కన్యలు స్తుతించుడి, పిన్నలు పెద్దలు స్థుతించుడి వృద్ధులు బాలురు స్థుతించుడి నిత్య సునామం స్తుతించుడి. రొమ్మిలకు రాసిన పత్రిక అధ్యాయము మూడు నాలుగు వచనాలు చూసుకుందండి రోమిల కాశన పత్రిక ఐదో అధ్యాయం మూడు నాలుగో అంతే కాదు శ్రమ ఓర్పును ఓర్పు పరీక్షను పరీక్ష నిరీక్షణను కలుగజేయనని ఎరిగి శ్రమలయందును అతిశయపడుదము ప్రాధాన్యం స్తోత్రం ప్రభ పరశుధుర ఏసయ జీవం గల రాజా మహిమోనత దేవామికు ప్రభా ఏస్రీస్తు ప్రభా వాక్యంలోకి వెళ్తున్నాం ప్రభ వాక్యం చేత మీరు మాతో మాట్లాడని ప్రభ మా హృదయాలని ప్రభ స్థిరపరచండి బలపరచండి మీ కొరకై ప్రభ తీర్మానం చేసుకునే ఈ జీవితం ప్రభ మీ వాక్యాలను ధ్యానించాల ప్రభ అందులోని సారాలని ప్రభ మేము వేసు ప్రభ మా జీవితంలో అవలంబించుకోవాలా ప్రభ దేవవాటిని ప్రాక్టీస్ చేసి ప్రభ ఫలభరితంగా ప్రభ మేము ఈ లోకంలో జీవించాలా ఆత్మికంగా శరీరకంగా ఆ యొక్క వెలుగులో మేము నడిపింపబడుతున్న ప్రకారం ప్రభ అనేకులని ప్రభ నడిపించే బిడ్డలుగా తయారు చేయండి వర్షుధాత్మశక్తి బలం చేత నడిపించండి ఏసనా ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్యు రోమిలకు రాసిన పత్రిక ఐదవ ఐదవ అధ్యాయం మూడవచనం అప్పుసులైన పౌలు ఏమంటుందంటే అంతేకాదు శ్రమ ఓర్పును ఓర్పు పరీక్షను పరీక్ష నిరీక్షణను కలిగజేయణని ఎరిగి శ్రమలందును అతిశయపడదము హలెయ్యా ఇక్కడ ఏమంటుందంటే మనకి ఎప్పుడైతే శ్రమ వస్తుందో ఆ శ్రమ మనకి ఓర్పుని ఇస్తుంది ఆ ఓర్పు ఒక పరీక్ష మనకు ఉంటది ఆ పరీక్ష మనకి నిరీక్షణ ఉంటది హలెలుయ కాబట్టి అపోస్తులైన పౌలు రోమిలోకి రాసిన పత్రికలో ఈ మాట జ్ఞాపకం చేస్తున్న దేని గురించి అంటే శ్రమ వచ్చినప్పుడు మనము ఓపికతో ఉండాలూయా కదా శ్రమ వచ్చినప్పుడు ఓపికతోనే ఉంటే ఆ ఓపిక ఆ ఓర్పు మనకి పరీక్షనిస్తుందంట ఆ పరీక్ష మనకి నిరీక్షణిస్తుందంట అలెలుయ్యా కాబట్టి ఇప్పుడు ఇన్స్టాంట్ గా ప్రార్థన చేస్తే మనుషులకి ఇన్స్టాంట్ గా వచ్చేసేయాలా అన్న ఆలోచనలు ఉన్నాయి కానీ ఇక్కడ ఒక విధానము మనకి నేర్పిస్తున్న పౌరు భక్తుడు ఏంటి అంటే ఎప్పుడైతే మనకి శ్రమ వస్తుందో ఆ శ్రమలో మనము ఓర్పు తెచ్చుకోవాల్సిందే అలే ఆ ఓర్పు మనకి పరీక్షిస్తుంది ఆ పరీక్ష మనకి నిరీక్షణ ఉంటది మన నిరీక్షణ ఇస్ ప్రొబెక్ట్ హెలెయా కానీ ఇవాళ రేపు ఏమైపోయిందంటే మనుషులకి ఓర్పు అనేది లేదు శ్రమలు వద్దు శోధనలు వద్దు అనేసి అనుకుంటున్నారు కానీ ఏస్రో నమ్ముకుంటే అంతా మంచిగా అయిపోతుంది కదా శ్రమలు శోధనలు మనకి రావు కదా ఏస్రో రక్తంలో అన్ని పోతాయి కదా అన్న ఆలోచనలు ఉన్నాయి అవును పోతాయి ఖచ్చితంగా కానీ మనకు ఒక అనేది ఏస్రోవ్ చూపించిండు ఆయన ఈ లోకంలో వచ్చి శ్రమలను పొందిండు కాబట్టి ఆ శ్రమ మనకి ఎందుకు మన జీవితంలో ఓర్పును తేయడానికి అలెలుయ ఆ ఓర్పు పరీక్షిస్తుంది మనల్ని మనకి ఎంత వరకు అనేది మనకు పరీక్ష ఆ పరీక్షలో మనం విజయం పొందాల్సిందే ఆ పరీక్ష మనకి నిరీక్షణ కలిగజేస్తుందని ఎరిగి శ్రమలయందును అతిశయ పడుదము అంటున్నాడు అలెలుయ్య శ్రమలయందు మనము అతిశయ అని పౌలు భక్తుడు రోమిలకు రాసిన పత్రికలో మనకి జ్ఞాపకం చేస్తుంది ఈ కాలంలో మనుషులకి శ్రమలు వద్దు శోధనలు అసలే వద్దు నిరీక్షణ లేదు ఒక దినంలో ప్రార్థన చేయాలా మూడు దినాలు ప్రార్థన చేస్తే దేవుడు కార్యం జరిగించాల్సిందే లేకపోతే లేదు నేను మళ్ళీ తిరిగి ప్రార్థన చేయలేని నాటిని కానీ మనకి ఇక్కడ చెప్పబడుతుంది ఏంటి అంటే నువ్వు శ్రమల కాలంలో శోధన ఉన్నప్పుడు నువ్వు ఓర్పు కలిగి ఉంటే నీకు పరీక్ష ఆ ఓర్పు ఏం చేస్తుంది నీకు పరీక్షిస్తుంది ఆ పరీక్ష నీకు నిరీక్షణిస్తుంది ఆ నిరీక్షణనే యేసుప్రభు అలే ఇది జీవిత కాలం అంతా కూడా ఒక సర్కిల్ లాగా తిరగాల్సిందే మన జీవితంలో కాబట్టి ఆయన జ్ఞాపకం చేసింది ఏంటంటే పుట్టిన ప్రతి ఒక్క మనిషికి శోధనలు శ్రమలు తథ్యం అవి మనుషుల అవిధేయత వల్ల కలిగిన శ్రమలా శోధనలా లేకపోతే యేసు ప్రభులు నిలకడగా జీవిస్తున్నందుకు సైతన్ గారు ఆ యొక్క పరిశుధతని కోల్పోవడానికి మనకి ఇస్తున్న శ్రమలు శోధనలా అనేది మనం గ్రహించుకోవాలా అయితే అది ఎట్లా గ్రహిస్తాము అనేది మనము శ్రమలందు అతిశయింప పడితేనే దాని యొక్క సారాన్ని మనం తెలియజేయగలుగుతాం లేకపోతే తెలియజేయలేము ఆ వచ్చింది కదా మూడు దినాలు ప్రార్థన చేయాలా ప్రభుల ఇర్షి చేయాలా ఆచారకంగా ఉంటే అంటే అది కానిపని ఎప్పుడైతే ఏసు ప్రభులో మనం ఆత్మీకంగా బలపడుతూ ఆయన ఎందు మనము సంపూర్ణంగా సమర్పించుకుంటేనే మనము ఈ యొక్క శ్రమలని అతిశయించగలుగుతాం లేకపోతే శ్రమలను శోధనలు చూసి కృంగిపోతాం అంతే ఆ ఆత్మీయంగా బలపడిన వాళ్ళు నాకు ఈ శ్రమ ఈ శోధన లేకపోతే ఈ ఈ యొక్క బాధ కదండి ఆ అప్పు ఈ బాధ ఈ కష్టాలు జీవిత సరే ఇప్పుడు మూడు దినాలు ప్రార్థన పెట్టుకున్నాం అప్పు కోసము ఆ అప్పు యశు కృష్ణంలో తీరిపోయింది మళ్ళీ తిరిగి నువ్వు జీవితంలో అప్పు చేస్తాలేవా అలెలుయ ప్రభు అంటుండు నువ్వు శ్రమ పొందినప్పుడు నీకు ఓర్పు ఆ ఓర్పు పరీక్షిస్తుంది ఆ పరీక్ష నీకు నిరీక్షణ ఇస్తుంది ఆ నిరీక్షణనే యేసు ప్రభు ఆ శ్రమలందు అతిశయింపబడాలా అని యేష్ ప్రభు ప్రభు అంటుండు ఆ మనుషులందరితో ఏశ్వరావు మాటలు ఆయన మాట్లాడే మాటలు మనకి జీవాన్ని ఇస్తాయి నిత్య జీవాన్ని కలుగజేస్తాయి కదండి అయితే ఏషురావు అంటుండు నీకు యుద్ధం ఉంది నువ్వు ఈ యొక్క యుద్ధ రంగంలో పోరాడాలా నువ్వు అంధకార చీకటి శక్తి సమూహంతో నువ్వు పోరాడాలా ఆకాశ ఉన్న శక్తులతో నువ్వు పోరాడాలా అనేసి ఏశ్ ప్రభు మనుషులకైనా రక్తాన్ని ఇచ్చి కొన్నడు కన్నడు హలెయ్యా అయితే మనిషి జీవితం ఎట్లయిపోతుందంటే ఏసంట నీకు యుద్ధం ఉంది నువ్వు యుద్ధ పోరాడాలా అంధకార చీకటి శక్తులతో నువ్వు పోరాడాలా ఆకాశ మండలంలో ఉన్న అధిపత్తులతో నువ్వు పోరాడాలా అంటే మనిషి ఏమైపోతుండంటే ప్రభు నేను పాపం చేసేసిన అవునా నువ్వు పాపం చేసేసినావా అయితే నేను నిన్ను క్షమించిన నీకు విడుదల కలిగింది నువ్వు లేవు తిరిగి నువ్వు యుద్ధరంగంలో రంగంలో చేయి నువ్వు కవచాలను ధరించుకో సమాధాన జోళ్ళు అూయ ఆ కవచాలన్నింటినీ నువ్వు ధరించుకొని నువ్వు యుద్ధరంగంలో యుద్ధం చేయి అనుషి అయితే మళ్ళా నిర్లక్ష్యమైన జీవితం మనిషికి అూయ ఏమవుతుంది అంటే ఏసుక్రీస్ ప్రభా అంటున్నాడు నీకు యుద్ధం ఉంది పళ్ళ మనిషి ఏమంటున్నాడు ప్రభా నేను పాపం చేసినా నన్ను క్షమించు నిన్ను క్షమించేసిన నీకు విడుదలొచ్చింది నువ్వు తిరిగి లేవు నువ్వు తిరిగి లేస్తే హలెయ్య నీకు యుద్ధం ఉంది యుద్ధంలో నువ్వు పోరాడు ఆ శ్రమ ఓర్పునిస్తుంది ఆ ఓర్పు పరీక్షిస్తుంది ఆ పరీక్ష నీకు నిరీక్షణ వస్తుంది అదంత ఉద్దేశప్రభ నేను ఏసుక్రీస్ రాముల బ్యాబ్జం పొందిన గాని చక్కగా నేను పర్లోక రాజ్యం చేరాలా అని మనిషి గుడ్డి నేత్రాలను నిప్పుకొని యథార్థంగా ప్రవర్తిస్తున్నానని అనుకుంటున్నాడు హలే కదండి అసత్యంలో ఉన్నవాలని వాళ్ళని ఈజీగా సత్యంలోకి యేశ్రభు యొక్క పశుధాత్మ శక్తి నడిపింపు చేత సత్యంలోకి వాళ్ళని నడిపించవచ్చు కానీ సత్యంలో ఉన్నా అని అసత్యాన్ని పాటిస్తూ మోసపోయేటోళ్ళని తీసుకురావడం చాలా కష్టం హలెలుయ్యా కదా ఈశ్వరబ అంటున్నాడు నీకు యుద్ధం ఉంది నువ్వు యుద్ధరంగంలో యుద్ధం చేయాలా మనిషి అంటున్నాడు ఏ శ్రభ నాకు అప్పు ఉంది అరే నేను అప్పు తీర్చేసేసినా నువ్వు లెవు నీకు యుద్ధం ఉంది పోరాడు అంధకార చీకటి శక్తి సమూహాలతో నువ్వు పోరాడు అని ఈశ్వరభ అంటుడు మనిషి అంటుండు ఏ శ్రభ నాకు ఇల్లు కావాలా నేను ఇల్లు ఇచ్చేస్తా నువ్వు లేవు నీకు యుద్ధ ఉంది యుద్ధ నువ్వు పోరాడాలా మనిషి అంటుండే ఈ శ్రోభ నాకు పెళ్లి కావాలా నాకు బండ్లు కావాలా నాకు ఆస్తులు కావాలా మనిషి జీవితం అయిపోయింది కాలం గడుపుతూనే ఉన్నాడు ప్రార్థన చేస్తూనే ఉన్నాడు మనిషి ఏశ్వ అంటుండ నీకు యుద్ధరంగం ఉంది నువ్వు లేవు నేను నీకు కవచాలు ఇచ్చిన నా శక్తిని ఇచ్చినా నా బలాన్ని ఇచ్చినా నువ్వు వాటన్నిటినీ ధరించుకొని యుద్ధ రంగంలో పోరాడు మనిషి అంటుండు నాకు పెళ్లి కావాలా అన్ని ఏశ్వం ఇస్తూనే నేను పాపం చేసినా జీవితం గడిచిపోతుంది ఇరవై ఏళ్ళు అయిపోయింది ముప్పై ఏళ్ళు అయిపోయింది నలభై ఏళ్ళు అయిపోయింది ఏళ్ళకి మనిషి పోరాడుతా అంటుండు కోసం అవుతుందా హెలుయ్యా ఈస్రోవ్ అంటుండు నీకు యుద్ధం ఉంది మనిషి అంటుండు నేను పాపం చేసినా కనం జీవితం అందులోనే మనిషి హలో ఏ శ్రవ్ అంటుండో ఈ యుద్ధ రంగంలో నువ్వు యుద్ధం చేయాలా మనిషి అంటుండు శ్రమలు శోధనలతో కృంగిపోతుండు ఆయన యుద్ధానికి మనల్ని నిలబెడుతుండు ఆ యుద్ధంలో మనము ప్రాయసపడి ఆయన ఇచ్చిన రక్తాన్ని నిర్లక్ష్యం చేయకుండా వరకు నిత్య జీవం మనం ప్రాయసపడి పోరాడాల్సిన యుద్ధం మనిషి అదే తిరిగి తిరిగి ప్రార్థన పాపం చేసిన ప్రభ నన్ను క్షమించు నాకు ఇది కావాలా ప్రభా అది కావాలా ప్రభా కదా సగం జీవితం అందులోనే అయిపోయింది కానీ ఈశ్వర అంటున్నాడు నీకు యుద్ధం ఉంది నువ్వు యుద్ధ యుద్ధం చేయాలా అంధకార చీకటి శక్తులతో నువ్వు పోరాడాలా కానీ మనిషి సగం జీవితము ఆయనకు సమర్పించుకోవడానికే ప్రయాసం అయిపోతుంది ఎప్పుడు సమర్పించుకోవాలా ఎప్పుడు తీర్మానం చేసుకోవాలా ఎప్పుడు ఆ యొక్క కవచాలను ధరించుకోవాలా యుద్ధ రంగంలో వీరునిలాగా పోరాడుతూ ముందుకు నడిపింపబడాల జీవితం వృధా అయిపోతుంది ఉన్నది ఒకటే జీవితం ఈ లోకంలో మనిషి సునాయసంగా ఏదైనా చేయగలుగుతాడు ఎంబీఏలు చేస్తారు డిగ్రీలు చేస్తారు పిహెచ్డీలు చేస్తారు సైంటిస్ట్లు స్పేస్ మీదకి వెళ్తాడు కార్ నడిపిస్తాడు బోట్ నడిపిస్తాడు సముద్రంలో ఎదుగుతాడు అన్ని చేయగలుగుతాడు కానీ మోకరించి ప్రార్థన చేయరానైనా అంటే వాంతుని కాదు ప్రచతాపవాడి ప్రభుకి నీ స జీవితాన్ని సమర్పించుకొని నువ్వు ఏసుప్రభు యొక్క యుద్ధ రంగంలో సేవ కొరకై యుద్ధ అంటే ఆ ముచ్చట అర్థం కాదు అని గివప్ ఇచ్చేస్తాడు హైలుయ్యా కదా ఎంత వేసినా ఈ లోకంలో ఏసుప్రభు యొక్క యుద్ధ మనం ప్రయాస మట్టుకు మన జీవితం ఫెయిల్ అయిపోయినట్టే యేసుక్రీస్తు ప్రభు కొరకు సమర్పించుకోలేని జీవితము ఏసుక్రీస్తు ప్రభు కొరకు తీర్మానం చేసుకొని ముందుకు నడవని జీవితము ఎంత ఆడంబరంగా నడిచినా ఎంత సునాయసంగా జీవించినా ఏం కష్టం సుఖం ఏమి లేకున్నా గానీ ఇరుకులు బాధలు లేకున్నా కాని నడిచినా గానీ కాలాన్ని ముగించుకుంటే మటుకు వ్యర్థమే మనిషిది కానీ ఈ తృప్తి యేశ్వ మన్నాను తినడం శ్రమలలో నిరీక్షణ కలిగి ఉండాలంటే చాలా కష్టమే కానీ పర్షుదాత్మడు ఆయన పర్షుదాత్మ శక్తి చేతమని నడిపిస్తుంది హలిలోయ ప్రాయసం ప్రతి ఒక్కరికి ప్రభు ఆయన నడిపించే గొప్ప దేవుడు ఆ ఓర్పు నీకు పరీక్షనిస్తుంది ఎన్నో శ్రమలు యేశ ప్రభు యొక్క సేవ జీవితంలో జీవించాలనుకున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి శ్రమనే ఆ శ్రమ ఖచ్చితంగా ఓర్పునిస్తుంది నువ్వు శ్రమ పొందితేనే నీకు ఓర్పు వస్తుంది లేకపోతే రాలేదు ఆ ఓర్పు పొందితేనే నీకు పరీక్ష ఆ పరీక్షలను నెగ్గుతేనే నీకు నిరీక్షణ లేకపోతే ఓడిపోయి వదిలేసేస్తారు వాక్యాన్ని ప్రకటించినోళ్ళు లేరు కొన్ని ఏండ్ల నుంచి నేను చూసేటోళ్ళని విన్నోళ్ళు కూడా లేరు స్వస్థత పరిచినోడు లేడు స్వస్థత పొందినోడు లేడు ఈసరకు ఇప్పుడు అంతం వరకు సాగించినోడే ధన్యుడు ఖచ్చితం అదైతే అలే లోయ్యా కాబట్టి ఆయన యుద్ధ మనల్ని ఆయన రక్తం చేత కడిగి రక్షిం ని ఆయన యుద్ధ రంగంలో మనం నిలబెట్టిండు ఏస్రో ఇచ్చిన సర్వాంగ కవచాలు ధరించుకోలేక మనుషులు ఆ యొక్క రక్తంలోని శక్తిని బలాన్ని కోల్పోయి ప్రభా అప్పొచ్చింది ప్రభా నాకు బిల్డింగ్ కావాలా ప్రభ నిర్లక్ష్యమైన ప్రార్థనలు విఫలమైన మోకరింపు ఎన్నో గంటలు చేస్తున్నారు కాని ఇస్తున్నాడు ప్రభా దయగల దేవుడు కాబట్టి ఇస్తాడు కానీ యుద్ధానికి సిద్ధపడాల్సిన మనము నిర్లక్ష్యమైన జీ ఆ యొక్క స్పిరిచువల్ వార్ లో ఖచ్చితంగా ప్రభు మనని నిలబెడతాడు అందరం మనం నిలబడాల్సిందే ఆ యొక్క శ్రమలలో మనకు ఓర్పు రావాల్సిందే ఆ ఓర్పు పరీక్ష రాత్రి ఎంతో ప్రయాసం సాయంత్రం ఆఫీస్ అయిపోగానే డైరెక్ట్ నేను బైబుల్ నా బ్యాగ్ లో పెట్టుకుని ఆఫీస్ నుంచి ఎక్కడన్నా మీటింగ్స్ వస్తే డైరెక్ట్ అక్కడికి వెళ్ళిపోతూనే ఉంటా ఫుల్లు ఆన ఒక టైంది ఇంటికి వచ్చేసరికి ఫుల్ తడిచిపోయినాడు నాతో పాటు ఇద్దరు కూడా తడిచిపోయినారు ఏస్రోబు కోసమే ప్రాసం ఎందుకయ్యా నీకు ఇంత దీని నిమ్మలంగా వండుకోవచ్చు కదా ఏస్ట్రోబ్ ఇచ్చిన రక్షణ నన్ను రో రోషాన్ని పుట్టిస్తుంది ఏస్రోబు ఇచ్చిన ఆ రక్తము ఆయన శరీరము నన్ను నిలకడగా పడుకొనియట్లేకపోతుంది ఎందుకు వాడు శోధనలు శ్రమలు పెడుతున్నా కొద్ది నాకు ఇంకెక్కువ ప్రార్థన చేయాలా ఇంకెక్కువ ఆయన యొక్క ఆత్మ నడిపింపచిత నడిపింపబడాలా ఇంకా ఎక్కువ ఆయన నామాన్ని మహిమపరచాలా నేను నడుస్తున్న ఈ వెలుగులో అనేకులన్నీ నేను నడిపించాలా ప్రభు రాకడ ఉన్నంత వరకి లేదా నా తుది శ్వాస వరకి నేను తీర్మానం చేసుకున్న ఈ జీవితం ఆడంబరమైన జీవితం నాకొద్దు ప్రవ్వా ఈ లోకంలో ఇంతలోనే కనపడ అంతలోనే మాయమేటి అన్ని ఆవిర్వంటివి ఈ లోకంలో దేని గురించి కూడా నేను ప్రయాసపరదలేను ఏవకు రక్షణ అనేకులకి ఆయన బిడ్డల చేత నేను నడిపింపబడుతున్న ఈ తృప్తి ఈ యొక్క తింటున్న తృప్తిని అనేకులకి ఆ తృప్తిని నేను తెలియజేసి వాళ్ళ జీవితాలను ఏశకు సమర్పించుకోవడమే నా పని అంతమంది యువతిని చర్చిలో పిలుస్తా ఉంటారు పాస్టర్స్ పిలుస్తా ఉంటారు మీరు మాకు సపోర్ట్ చేయాలా మా చర్చిలో యూత్ వారికి మీరు సపోర్ట్ చేయాలా ఖచ్చితంగా చేస్తాం బ్రదర్ దేవుని యొక్క ఆత్మ నడిపింప మా ప్రయాసం ఎట్లకైనా నడిపిస్తామని చెప్పి ఖచ్చితంగా నేను ముందుకు నడిపింపబడుతున్నా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రభు ఆయన నామ మహిమార్దమయ్యే వాడుకుంటున్నాడు మా యూత్ కూడా కొంతమంది ఉన్నారు వాళ్ళందరూ కూడా వాళ్ళు ఫోన్స్ చేస్తూ ఉంటారు మీటింగ్స్ పెడతా ఉంటారు సాధ్యమైనంత మట్టుకు ప్రభువు చేంత అనేకులనే ఆ స్థిరపరచినం ఆయన నామ మహిమార్థమయ్యే గొప్పతనం ఏం లేదు ఎంత ప్రాయాసంతో ఉంటే దేవుడు అంతా ముందుకు నడిపిస్తాడు శ్రమలు వస్తున్నాయి ఖచ్చితంగా శోధనలు వస్తున్నాయి నిమ్మలంగా ఉండడానికి శ్రమల శోధనలు రావేమో గాని ఏష్రబు నామం పంచాయతీ మట్టుకు మటుకు ఆయన నామాన్ని ముందుకు నడిపించాలని అనుకున్న వాళ్ళకి ఖచ్చితంగా డబల్ ట్రిబుల్ వస్తాయి ఇంట్లో కూర్చొని ఉండటోళ్ళకి ఏదో ఉప్పుల కారాలు లేవోరా ప్రార్థన చేస్తామన్న శ్రమలు ఉంటేమో గాని ఏశ్వబు ఆ ఆ రక్షణని మీద వేసుకొని నడిచటోనికి సిల్వ భారము నాలుగైదు వస్తాయి అపనిందలు శ్రమలు శోధనలు ఎన్నో ఎన్నో భరించడం సహించడం కాని ఏశ్వబు మహిమ పొందిండు ఆ క్షణంలో చాలా తృప్తి పడ్డం మహిమ పొందాలా హలెయ ఆయన నామాన్ని మహిమపరచడానికి తీర్మానం చేసుకున్న ఈ జీవితము తుది శ్వాస వరకు తీర్మానం చేసుకుని ఎన్ని రోజులు నడిపింపబడతామో తెలియదు కానీ నాకైతే మటుకు ఆశ ఈ నిరీక్షణలో నేను కలిగి ఉండాలా ఎక్కడ కూడా తొట్టిలో కుండ శరీరాశ నేత్రాశ జీవపు డంబము నాలో ఏ విధంగా నేను ఆయన ఇచ్చిన శ్రమల చేత వాటిని జయిస్తూ నిరీక్షణ కలిగి ఓర్పుతో హలెయ వాటిని జయిస్తూ నేను ఎలా నడిపిబడనో ఆ ఎక్స్పీరియన్స్ ఆ యొక్క పేషెన్స్ ని నేను యూత్ కి నా దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరికి నేను వాటిని షేర్ చేస్తూ వాళ్ళను కూడా బలపరిచిన సంతోషంతో ఎంతో ఎంతో సంతోషంతో ప్రభుని ఇప్పుడు మనస్ఫూర్తిగా స్వీకరించి వాళ్ళు నడుస్తున్నారు రాత్రి కూడా ఒక బ్రదర్ నేను బలపరిచిన ఇవాళ నేను ఫ్రైడే నేను పాస్టింగ్ ఉన్నా ఇవాళ సండే నేను పోకపోతే నాకు ఆశీర్వాదాలు పోతాయి అంటే నేను వర్షం ఫుల్ పడుతుంది ఎట్లకైనా ఈ నేను సత్యంలోకి నేను నడిపించాలి ప్రభా నాకు మీరు తెలియజేయండి అని చెప్పి అంత వర్షంలో కూడా ఏసుక్రీస్తు నామం మహిమార్దమై ప్రభు ఆయన చేత మాట్లాడిపించిండు నేను ఆ బ్రదర్ కి సిఎస్ఐ ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిండు ఆయన వరంగల్లో మా బ్రదరు అయితే ఆయన ఇంకా బండి మీదే కూర్చుండు ఇరవై రెండు ఇరవై మూడు ఏళ్ళు ట్వంటీ త్రీ కాదు ఇంజనీరింగ్ చేసినాడు మెకానికల్ ఇంజనీర్ అయితే ఆయనకి వెనక బండి మీద కూర్చున్న మీటింగ్ అయిపోయింది మీటింగ్ అయిపోయినాక మేము ఫుల్ వాన అది తగ్గుతలే అర్థమైపోయింది వాన తగ్గదు బ్రదర్ మనం తడుచుకుంటే వెళ్లాల్సిందే బైబుల్లో ఫోన్ లో అన్ని డిక్కీలు వేసేసాం వెనుక కూర్చోబెట్టుకున్నా చలో బ్రదర్ పోదామని బయలుదేరినాం ఇంకో దగ్గర మీటింగ్ ఆడవాళ్ళు మా కోసం వెయిట్ చేస్తున్నారు అయితే ఆ బ్రదర్ నాకు చెప్తున్నాడు సిఎస్ఐ చర్చ్ అయినా ఫ్రైడే ఎట్లకైనా నిన్న పాస్టింగ్ ప్రేయర్ నిన్న పాస్టింగ్ ప్రేయర్ ఉంది ఆ పాస్టింగ్ ప్రేయర్ లో ఆయన అంటున్నాడు నేను పాస్టింగ్ ప్రేయర్ చేస్తున్నా కాబట్టి ఫ్రైడే నేను పాస్టింగ్ ప్రేయర్ చేస్తా బ్రదర్ సండే ఖచ్చితంగా అటెండ్ అయితే ఆరాధనకి అని చెప్పిండు అయితే ఏం జాబ్ చేసావు బ్రదర్ అంటే ఇట్లా పలానా జాబ్ చేస్తున్నా ప్రైవేట్ కంపెనీలో వేస్తున్నా సమ్ కంపెనీ ఇంజనీరింగ్ లా నన్ను తీసుకున్నారు వాళ్ళు ఎయిటీన్ థౌసండ్ బ్రదర్ నాకు అని చెప్పి చెప్పిండు అవును మమ్మల్ని ఏమైంది బ్రదర్ ఇప్పుడు జాబ్ చేస్తలేవా అంటే లేదు బ్రదర్ నేను జాబ్ వదిలేసిన ఎందుకు జాబ్ వదిలేసినా అంటే ఆదివారం ఆరాధన మిస్ అవుతుందంట ఆదివారం ఆరాధన మిస్ అవుతుందని జాబ్ వదిలేసినావా అది వెరీతనం బ్రదర్ అది కాదు నువ్వు వేరే రాంగ్ ప్రాస్పెక్టివ్స్ లో పోతున్నావు అని ప్రేమతో ఆయనకు చెప్పినా అరెలుయ్యా చెప్పినా అంటే ప్రభుతో ప్రభుని నేను అడిగిన ప్రభా మీరు మాట్లాడండి ప్రభా ఆయనతో ఈయన హృదయాన్ని స్థిరపరిచాడు అని చెప్పి మాట్లాడితే ప్రభు ఆయనతో మాట్లాడుతూ తెలుసా నాకు ఆశ్చర్యమే అనిపించింది ఆయన ఆశ్చర్యకరుడు ప్రభు ఆయన మాటల ఆశ్చర్యకరము ఆయన వాక్యాల ఆశ్చర్యకరము ఆయన నామం ఆశ్చర్యం హలేయ అందులో తృప్తి పొందటానికే అది ఆశ్చర్యం అనిపిస్తుంది యదార్థంగా జీవించటానికి ఆయన తెలియ అనుకోని పోతాడు హలే లూయ అయితే ఆయనతో మాట్లాడుతున్న ప్రభు బ్రదర్ మీరు ఫ్రైడే పాస్టింగ్ సండే సర్వీస్ అని మీరు ఆచరిస్తున్నారు కదా ఎక్కడ కూడా ఏష్రబు ఆచారాలని పాటించడానికి లేదు ఏ డేస్ ని కూడా పాటించడానికి లేదు అని క్లియర్ కట్ గా స్టెప్ బై స్టెప్ ప్రేమతో చెప్పుకుంటూ వస్తున్నా ఎక్కడ కూడా ఆయన హట్ అయ్యి ఈ ఇట్లా మాట్లాడుతుండ అనుకోకుండా ఏష్రబు యొక్క ఆత్మ నడిపింపు ఎలా అలానే నడిపించడానికి నేను ప్రయాసపడుతూ ఆయనకు చెప్పుకుంటూ వస్తున్నా ఏమంటున్నా అంటే బ్రదర్ ఫ్రైడే సాటర్డేలు కొరకు ప్రభు ఎప్పుడు కూడా మనని మన జాబ్స్ ని వదులుకొని రమ్మని చెప్పలే ట్వంటీ ఫోర్ అవర్స్ కాదు కదా నీ తుది శ్వాస వరకు లేదా ప్రభు రాక అనంతరం వరకు నువ్వు యేసుక్రీస్తు ప్రభుని ఆరాధించుకోవచ్చు సండేనే ఆరాధనకరంగా ఉండాలి ఫ్రైడేనే పాస్టింగ్ ఉండాలి అనేది ఏం లేదు నీకు ఎప్పుడు పాస్టింగ్ ఉండాలని నీ మనసులో అనిపించినవన్న నువ్వు ఉండొచ్చు నువ్వు ఎప్పుడు ఆరాధించుకోవాలనుకున్నా కానీ ఆరాధించుకోవచ్చు ఆదివరమే ఆరాధించుకోవాలని చెప్పేసి ఏసుక్రీస్తు ప్రభు ఎక్కడ కూడా చెప్పలే బ్రదర్ కాకపోతే ఏసు ప్రభు చేసిన ప్రతి ఒక్క దినము ఏడు దినాలు కూడా మంచివే ఏది కూడా ప్రభు ఇది అమావాస్య అని చెప్పి ఈ దినం నేను చెట్లను బుట్టియను ఇది పున్నమి అని చెప్పి ఈ దినం నేను ఆకాశం చేయలే చెయ్యను అని చెప్పలే యేసు అలెలుయ అవి మనకు కాదు బ్రదర్ అవి అన్యులకి ఈ లోకాంతరంగా ఆచరించటోళ్ళకి అవి సంబంధించినవి మనకి కావు బ్రదర్ అవి ఏడు దినాల హ్రో మంచి వేసిండు ఏడో దినం ఏస్రో విశ్రాంతి ఎందుకంటే ఆరు దినాలు ఇస్రో పనిచేసిండు ఏడో దినం ఆయనకి విశ్రాంతి గాని మనకి కాదు మనకి ప్రతి ఒక్క దినం కూడా ఏస్రోలో ఆరాధించే మనం కూడా విశ్రాంతి దినమే అని చెప్పిన హెలెలుయ అయితే ఇంకా మాట్లాడిన ప్రభు ఆయనతో ఏం మాట్లాడినంటే యేసు ప్రభు కూడా ఇవాళ శుక్రవారము అందుకనే నేను కల్వర్ సిల్వ లో రక్తాన్ని గారుస్తా అని మన తీర్మానం చేసుకొని రక్తాన్ని గార్చిండా బ్రదర్ లేదు బ్రదర్ ఇవాళ ఆదివారం కాబట్టి నేను ఇట్లా చేస్తా అని ఏమైనా గార్చిండా బ్రదర్ లేదు బ్రదర్ ఆయన ఆశీర్వదించే గొప్ప దేవుడు ఇవాళ అమావాస్య కాబట్టి మనుషులను నేను దీవించను ఆశీర్వదించను ఆయనకి రక్షణ ఇయ్యను అంటే ఆయన ఇప్పుడు మనుషుల రక్షణ పొందటోళ్ళ పొందకపోయేటోళ్ళు కదా బ్రదర్ ఆయనతో మాట్లాడిన దేవుడు ఖలెలుయ్యా నాకు కూడా ఇంతగా అనిపించినాయి ఏ శ్రభు పుణ్యమి అమావాస్య ఇలా ఆదివారం వీళ్ళ శుక్రవారం అనుకునేటయితే మళ్ళీ స్వస్థత కలిగేటోళ్ళకి స్వస్థతతో పరుచుతాడా పరిచాడు కదా అట్లాంటిది ఏం బ్రదర్ నీ హృదయానికి దేవునికి సంబంధం నువ్వు ఎంతగా పరిశుద్ధతగా దేవునికి నీ జీవితాన్ని సమర్పించుకుంటున్నావో అదే ఏసు ప్రభు చూస్తాడు కానీ ఇలా శుక్రవారం ఇవాళ ఆదివారం ఇలా మంగళవారం ఇలా పుణ్యం అమావాస్య ఏమీ లేదు బ్రదర్ అని చెప్పిన ఆయన మనసు విప్పబడ్డది అంత వర్షంలో కూడా నా నంబర్ ని టైప్ చేసుకొని తీసుకున్నాయన హలెయ ఏస్ ప్రభులో తృప్తి ఎంతో సంతోషం అనిపించింది రాత్రి ఆ వానల్ని దేవుని ఆరాధించుకుంటూ వచ్చినా ఆ వానల్ని ఫుల్ అడిచిపోయినా గానీ ప్రభు నామాన్ని గణపరచుకుంటూ వచ్చినా మహిమ పరుచుకుంటూ వచ్చిన తృప్తిని పొందుతున్నా నేను ఆ యొక్క శక్తిని ఈ యొక్క యుద్ధ రంగంలో ఎంతో దయాలు కూడా యుద్ధాలు రాత్రి కళలలో కూడా మీదికొస్తే నాకు ఎన్నో శబ్దాలు ఏమో ఇన్పిస్తాయి కానీ నేను చెప్తాను ప్రతి ఒక్క దయ్యానికి నేను కమాండ్ చేస్తా ఉంటా వాటిని ఏ డెవిల్ స్పిరిట్స్ కూడా నా ముందు పనిచేయడానికి వీలేదు ఐ కమాండ్ ఎవ్రీ డెవిల్ అండ్ డేవిల్ స్పిరిట్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అని అన్నిటిని గర్తించి నిమ్మలంగా అనుకుంటా ఎంత హాయిగా నిద్ర పడుతుందో ఎంత సేవ చేసి వస్తామో అంత డిస్టర్బ్ చేస్తుంటాయి దురాత్మలు కానీ ఏ ఒక్క దానికి కూడా హార్ట్ అటాక్ వచ్చేంత నేను ఎప్పుడు కూడా భయపడలే ఎందుకంటే నా వెనక సింహాసనం వేసుకొని వేసుక్రీస్తు ప్రభువు ఉన్నాడని చెప్పి హలే అయితే శ్రమ ఓర్పునిస్తుంది ఓర్పు పరీక్షనిస్తుంది పరీక్ష నిరీక్షణ కలుగజేయునని ఎరుగుతాము ఎరుగుతే ఆ యొక్క శ్రమలందు అనేసి ౌలుభక్తులు అన్నాడు కాబట్టి ఈ తృప్తి మనం పొందుతున్నాము అనేకులను ఈ తృప్తిలోకి నడిపించి మనం ఏదైతే వెలుగును పొందినమో ఆ యొక్క వెలుగులోకి అనేకులను నడిపించాలా కోపడడం ఈజీ పాపం చేయడం ఈజీ నిర్లక్ష్యంగా జీవించడం ఈజీ సోమరతనంగా జీవించడం ఈజీ ఈ లోకంలో అన్ని ఈజీయే కానీ వాటన్నిటిని విడిచిపెట్టి ప్రభుకోవడం రావడమే కష్టం ఏదైతే ఇష్టంగా చేస్తామో అది కష్టం అనిపియదు ఈజీ ఉన్నదని ఈ లోకంలో కష్టం అనుకుంటున్నారు కష్టం ఉన్నదాన్ని లోకంలో ఈజీ అనుకుంటున్నారు కానీ ప్రభులో తృప్తి పడుతున్న మనము ఆయన కొరకు నిరీక్షణ కలిగి ఉన్నాం కాబట్టి ఈ యుద్ధ రంగంలో మన అందరినీ ఈ వాక్యాన్ని గ్రహిస్తున్న మీతో పాటు ఈ వాక్యాన్ని కూడా ప్రభువు దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్ రేజ్లాడన్న థ్యాంక్ యూ రవి అన్న ఆమెన్ ప్రే చేసావని అట్లనే ప్రే చేసి హలో చేస్తున్నా చేస్తున్నా నడుస్తున్న ప్రతి ఒక్క బిడ్డకి ప్రభ దేవా శ్రమ ఓర్పు ఓర్పు పరీక్ష పరీక్ష నిరీక్షణ కలిగజేస్తుందని ఎరిగి ప్రభ మీ కొరకు నిరీక్షణ కలిగి నడిచే కృప భాగ్యం ప్రభ మీరే దయచేమని ఏసుక్రీస్తున్నాం ప్రశ్న తండ్రి ఆ మెన్ శ్రవణ్ వాసిందా వినిపిస్తుంద సరే సార్ ప్రార్థన చేస్తాను సూత్రం ప్రభా పరిశుద్ధుడా గొప్ప దేవ జీవం తండ్రి జీవాధిపతి సర్వోన్నతుడా సర్వశక్తి సంపూర్ణ నీకు వందాలిసయ్య బ్రాహ్మి గొప్ప దేవ నీకెంతో వందాలిసయ్య కృపా సత్య సంపూర్ణ జీవం తండ్రి నీకెంతో వందాలు ప్రభా ఈ యొక్క మధ్య కాల మీ సన్నిధులు గడిపే భాగ్యాన్ని కృపరు మాకు అందరికి ఎవరు కలిని ధన్యత మీరు మాకు అనుగ్రించినారు అయినా దాన్ని బట్టి నీకు ఎంతో వన్నాాలు అర్పించుకుంటున్నాయి గొప్ప దేవానికి కృతజ్ఞతలు అర్పించుకుంటున్నాయి వాకిందర ప్రభావ మీరు మాతో మాట్లాడడం ఎంతగానో బలపరిచిన ప్రభావ గొప్ప దేవానికి ఈ లోకంలో మీకు శ్రమ కలుగును అయిన నేను లోకాన్ని జయించను అన్నారు ప్రభా కాబట్టినైనా ప్రతి శ్రమలో ఓర్పు సహనం కలిగి ప్రభా ఉన్న మా నిరీక్షణ ఉంటది ప్రభావ మీరే ఆ నిరీక్షణ ఆ నిరీక్షణ కలిగి ఉండాలంటే వీటి అన్ని నేను జయించాలా పరలో ఒక రాజ్యంలో ప్రవేశించాలంటే అంత ఈజీ కాదు ప్రవ్వ కానీ క్రైస్తవ జీవితం సునాయాసంగా మేము పర్లోక వెళ్తానని ఎంత ఈజీగా చెప్పేసుకున్నాను అయినా అది కాదు ప్రవ్వా ప్రతి ఒక్కరి శ్రమలుగు పోవాల్సిందే ఈ రోజు వాకిందరూ మీరు మాతో మాట్లాడమంలో బలపరిచినైనా ఈ శ్రమలలో ప్రభావ మేము అతిశయించాలా నిన్ను మహిమ పరచాలా అధిక మహిమ మేము మీరు పొందాలా ప్రభావ మా ద్వారా నైనా ఆ రీతికి మేము ఎదగాల ప్రభావ పరిశుద్ధులకు తండ్రి స్థయానికి ఎంతో వందాలిస్తయ్య మీరు అక్కడ బహు సమీపంగా ఉంది ప్రభావ మేము మా శక్తికి మించిన ప్రయాణం ఉంది ప్రభావ మా కొరకు ఎన్నో ఆత్మల ప్రభావ మీ ఎంత నడిపించాలా మేము ఉంటుందో ప్రభావ యుద్ధ భూమిలో ప్రభావ ప్రతి క్షణం మాకు యుద్ధమే ప్రభావా యుద్ధ రంగంలో మేము నిలబడ్డం ప్రభావ ఎక్కడ పోయినా మేము యుద్ధంలో ఉన్నాం ప్రభావ మేము పోరాడే దుష్ట శక్తులతో డీమెని స్వీట్స్ తో మేము పోరాడుతున్నాం అయినా కానీ ప్రభ మీరు మాకు విజయం ఇస్తున్నారు నేను అన్ని క్షణం మీరు మాతో పాటు ఉన్నారు ప్రభా గొప్పదేవా నీకు ఎంతో వన్నా ఎన్ని శ్రమలు ఉన్నా గానీ ప్రభావ ప్రతి శ్రమలో ప్రభావ మీరు మాకు సహాయ కలిగి ఉన్నందుకు నీకు ఎంతో వర్ణాలేసయ్య అడుగలిగిన ప్రభావ మీకు అస్తం మాకు తోడించి మమ్మల్ని ఎంతగానో బలపరుస్తున్నారు దిన దినం మీ వాక్యంలో మమ్మల్ని సంపూర్ణగా బలపరుస్తున్నారు ఓ ప్రభావ నీకు ఎంతో వర్ణాలు అర్పించుకుంటున్నాయినా ప్రదే వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడేందుకు ఎంతో వర్ణాలు ప్రభావ ప్రభా తి అనేకులను ప్రభావ మీకు ఎంత నటించాలా ప్రభావ ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని శ్రమలు వచ్చినా కానీ ప్రభావ మీ కొరకు తీర్మానించుకున్నాం ప్రభా మేమైనా ఎందుకంటే ప్రభావ మీరు పొందిన ఆ సెలువు మీద మీరు ఎంతగా మా కొరకు అయినా మీరు భరించిన ఆ మీద ఓ ప్రభా ఇంత గొప్ప రక్షణ మీరు మాకు ఇచ్చినారనైనా రక్షణ పొందుకొని మేము కమ్మంగా కూర్చునేది కాదు ప్రభావ ఈ రక్షణ సందేశాన్ని అనేకులు ప్రకటించాలని మీరు మమ్మల్ని రక్షించుకున్నారు ఈ క్షణం వరకు మేము మమ్మల్ని కాపాడనారంటే అది కేవలం మీ కృపనేనైనా కాబట్టి నైనా మీ కృపాసువార్థ వాక్యాన్ని ప్రభావ మేము ప్రకటించాలి అనేకులు మీకు చెంత నడిపించాలా అలాంటి ప్రయాసంలో ఉన్న అంతవరకు మేము సహించాలా ప్రభావ ఎన్ని సమలు వచ్చినా కానీ ఓ ప్రభా ధైర్యంగా మీ ముందు మేము ముందుకు వెళ్ళిపోవాలి ఎందుకంటే మాలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడినికంటే గొప్పవాడు మీరు మా హృదయంలో ఉన్నారు ప్రభావ మేము దేనికి భయపడమైనా ధైర్యంగా ముందుకెళ్తూ అనేకులు మీ చెంత నడిపిస్తాం ప్రభావ అయినా నీకే వందాలు అర్పించి మీకు నూతనమైన పరిశుధాత్మ అగ్ని అభిషేకంతో మమ్మల్ని నింపినండి ప్రతి ఆత్మ మేము వివేచించాలా ప్రభావ అనేకులు మీ అలాంటి సేవలో మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తాం ఈ యొక్క మధ్యకాలం సమయంలో బ్రదర్స్ అందరూ మీరు బలపరచమని ప్రార్థిస్తాం నూతనగా మీరు అభిషేకించి బలపరచండి ఇంకా ఎంతమంది రాలేదు ఆ కుటుంబాలు కూడా మీరు దీవించి ఆశ్రవదించి మీ కొరకు పెట్టుకోండి వాకింగ్ చెప్పిన శ్రవణ పేరు కూడా మీరు దీవించని ఆశ్రదించండి నూతనంగా అభిషేకించి ఇంకా మీ సేవలో బలంగా వాడుకొని అనేక ప్రాంతాలు నడిపించారు యూత్ ను మీ చెంత నడిపించాల మీరు బలమైన సాధనగా మీరు వాడుకోని ప్రవ్వ అనేక ప్రాంతాలు అనేక చోట్ల మీరు నడిపించమని ప్రార్థిష్టం మంచి ఆరోగ్యం కొట్టివేని ప్రభావ స్వస్థపచ్చిన అయినా గొప్ప సాక్షి ఏవనైతే ప్రతి నీతి సత్యాన్ని ధైర్యంగా ప్రకటించాలని లేవనైతే వాడుకోమని ప్రార్థిష్టమైనా గొప్పదేవాదిగా చంద్రశేఖర్ అన్న కూడా ముట్టండి ప్రవ్వ అన్న ద్వారా ప్రభావ విషయాలు మీరు మాకు బయలుపరుస్తున్నారైనా గొప్పదేవా ద గిఫ్ట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ప్రవ్వ ఎన్నో విషయాలు మీరు మాతో మాట్లాడుతున్నారైనా మాకు ఇచ్చిన కృపావారాలు మేము జాగ్రత్తగా వాటి మీద వాడాలా ప్రభా సంఘ క్షేమాభివృద్ధి కొరకు అవి మాలోని పెట్టుకోవద్దు ప్రభావ అనేకులు స్ప్రెడ్ చేయాలా అనేకులకి సత్యం బయలుపరచబడాలా ఎందుకంటే ప్రభావ ఈ లోకమంతా మోసకరమైన బోధలో పడి కొట్టుకోబోతుంది ప్రభావ అబద్ధ బోధను ఆశ్రయించబోతుంది లోకమంతా ప్రభావ నైనా సత్యాన్ని ప్రకటించే వారే కొరువైపోయినారు ప్రభావ అయినా మీకు సత్యాన్ని మేము ధైర్యంగా ప్రకటించాలా అబద్ధంలో నుంచి నుంచి మనుషులు మేము బయటి తీసుకొని రావాలా మోసపుచ్చే ఆత్మలను వాటిని మేము జయించాలా ఈ రోజు సంఘాలు పట్టి పీడిస్తున్నాయి వాటిని గద్దించమని ప్రాధిష్టమైన దేవ అీకులు మించ నడిపించాలి అలాంటి సేవలు మమ్మల్ని అందరూ నడిపించాలి అన్న కుటుంబంలో మీరు దీవించి ఆశ్రదించండి ఓ ప్రభావం మంచి ఆరోగ్యం దని ప్రార్థం ఉద్యోగ స్థలాలన్నింటిలో మీరు సహాయకులు నడిపించమని ప్రార్థిష్టం ఈ దినమంతా మీరు మాకు సహాయకులు నడిపించి ఓ ప్రభావం సురక్షితంగా ఇంటికి చేర్చండి అభిషేకించి ప్రతి చోట మీకు మిమ్మల్ని అందరినీ సాక్షిలో పెట్టుకుని మీరు ఆకలి సిద్ధపరచుకోమని పరిశుద్ధ నామం ప్రార్థిష్టం తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్ శ్రవణ్ అది అన్న హోడ్ లో ఉన్నట్టు ఉంది కాళ్ళు మన ప్రభు ఏసు క్రీస్తు కృప సమాధానం నడిపింపు మనకి అందరికీ కేబిపిఎం గ్రూప్ పెద్ద కుటుంబాలకు అందరికీ ఇంకా ఎంతమంది ఆరాధనలో పాల్గొనే కుటుంబాలకు అందరికీ సదాకాలం తోడైన్ గాక ఆ మెయిన్ ఆ మెయిన్ ప్రెసిడెంట్